మీటింగ్ అందరికి వంద ప్రైజ్ దయచేసి ప్రేయర్ చేసుకుందాం మేడం స్టార్టింగ్ ప్రేయర్ దయచేసి కళ్ళు మూసుకోండి స్తోత్రం నైనా ప్రభా వేస్తే మా ప్రభా నీ పాములకు వేళ స్తోత్రాలు ప్రభావ ఉదయకాల నుంచి ఇప్పటివరకు కాచి కాపాడు దేవయాసి మా ప్రభా మా యొక్క ప్రతి ఒక్క పనులో దేవ మీరు తోడైన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవ మరొకసారి సన్నిధిలో ఉన్నాం మా దేవ కాచి కాపాడానికి మా ఈ రోజు చుడుకుని ఎంతో మంది మరణించారు దేవ కానీ మమ్మల్ని సజీలకల్లో దేవ ఈ ప్రేర్లో ఉన్న దాన్ని స్తోత్రం మా ప్రభా ధన్యత మాకు ఇచ్చిన స్తోత్రం మా ఇంకా అనేకులు రావాలా మా ప్రభా యొక్క సన్నిధిలో ఉండాలా మా ప్రభా ఉదక స్నానం చేయాలి మా ప్రభా వాక్యంలో పాటలు దేవాలయ మా ప్రభావ ప్రార్థనలో ప్రతి మీరే తోడైనాడు మా ప్రభా ఇక పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి మా ప్రతి వర్డ్ మాకు అర్థమయ్యేలా సాయం దేవా మంచి నేలను ఇతరుతో సాయం దయచేసి దేవ బోధించాలి మా మీకు శిష్యులుగా అందరినీ చేయాలి మా ప్రభా ఇంకెంతో మంది దేవ రక్షణ లేకుండా ఉన్నారు మా ప్రభా దేవా ప్రభా వాళ్ళందరినీ రక్షణ మాకు బాధ్యత ఇచ్చా మా అటువంటి బాధ్యత మేము దేవాయస్మ సక్రమంగా దేవానికి తెలివి జ్ఞానం చేత మమ్మైన దేవా దీవించండి మాప్రభా ప్రభా ప్రతి ఒక్కరిని దేవానికి శిష్యులుగా మేము చేయటం మాకు జ్ఞానం ఆగ్రహించండి మా మీరే తోడైనాడు మా ప్రభా దేవా ప్రభా ప్రతి ఒక్క అవసరత తీర్చండి మా ప్రభా ఇక్కడ కూడొచ్చే ప్రత్యో బిడ్డ పేరు పేరున ఇంకా అనేకులు రానే ఉన్నారు మా ప్రభు ఆన్లైన్ లో ఎటువంటి అలా చెడ్ లేకుండా దేవా మీ యొక్క అనేది మా ప్రభు మీ కాపుతెల దయచేయండి మా ప్రభావ ప్రతి ఒక్క నెట్వర్క్ నివా మీరే దేవ రీకన్స్ట్రక్ట్ చేయండి మా ప్రభు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సామ్ దయచేయండి మా ప్రభావ మీరే తోడైనా మా ప్రభావం మాట్లాడి చెప్పుకోండి దేవా చెవులు గల వారిగా చూసాం దయచేయండి మా ప్రభావాలని మా ప్రభావ పాటలు వాక్యంలో ప్రేరులో మీరే తోడైంటారని త్వరగా రాబోతున్నీ స్క్రీస్ పీడ వేడి కూర్చున్నాం తండ్రి ఆమె సార్ మరి పాట పాడుతుంది నేను కన్నీట స్మృతులు గుండెల్లో ఎన్నతలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్షన్ల కింద నలిగిన వాళ్ళు రంపాళ్ళ కృతకి పడినాలు కత్తుల రక్తాక్షరాలు శ్రీస్తు పరదేశులు యాత్రికులు తండ్రికిష్టమైన తనయులు ఎంత యోగ్యులు నీతిమంతులూ మార్గదర్శులు మాదిరి మన పోయిన మార్గదర్శులు కన్నీ తడిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్షన్ల కింద నలిగిన వాళ్ళు రంపాళ్లకు తెగిపడినవులు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కరకు అత పలుమారు మాకలి దప్పును అపరిమితముగా తిన దెబ్బలు జరసాలను పొందిన యాతనలు ఆపదలో అనేక మారులు ప్రాణాయాపములు నిందలు జాగరణములు సవాసములు లోకమునకు నచ్చని తిరస్కారములు పొందారు సకల జనుడు ప్రేషించిన వారు కుటుంబములు కోల్పోయారు దిగంబరుడుగా మారారు ప్రాణమిచ్చినా క్రీస్తుదాసులు తన శిలువను మోస్తూ బతికినా గొప్ప వీరులు ఆజ్ఞ మీరని ఆత్మ పూర్ణులు తమ పరుగురు కడ ముట్టించిన క్రీస్తుదాసులు కన్నీట గుండెల్లో ఎన్నో విధలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష రాళ్ల కింద నడిగిన వాళ్ళు రంపాల్లతో తెగిపడినోళ్ళు రత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కరకు రత సాక్షులు హృదయమందు భద్రము వాక్యము ఉపద్రవములో విశ్వాసము అలుపెరు యోతుల ప్రయాణము పిలువను కూర్చిన ఉపదేశము లోకానికి ఎంతో అల్పము పడని పాతము సుందరము లోకమునకు వేడుకవారు దినదినము చనిపోయారు శరీరాశను సిడువేశారు జనుల వారు వదకు సిద్ధమే అయినారు తుదకు ప్రభువులో మృతి పొందారు ధన్యజీవులూ సర్వశ్రేష్ఠులు ొర్రె పిల్ల పెళ్లి తానే అర్హులు పరిశుతులూ యాచకులు పరమ తండ్రి ఆలయములు స్తంభములు కన్నీట కలిగిన స్థుతులు గుండెల్లో ఎన్నో విధులు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్షాలు నాళ్ల కింద రంపాన్నకు తెగిపడినూలు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కల సాక్షులు పరదేశులూ యాత్రికులు తండ్రికిష్ఠులయిన తనయులు ఎంత యోగ్యులు నీతిమంతులు మార్గదర్శులు మాదిరి మన కొంచిపోయిన మార్గదర్శులు హలో పరిశుధర తండ్రి మీకు వదనాలనైనా మహోన్నతి రఘు మా దేవ మీకు సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుని చిన్నాం ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీ యొక్క వాక్యాన్ని గణించడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపించుకు దయచేయండి మాలో ఇంకా ఏమైనా ఆయాసకరమైన చూపించండి వాటిని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీ యొక్క కనికరం పొందాలా మీ వాక్యాన్ని ధ్యానించి మేము వస్తుండగా ప్రభుత్వ మీ యొక్క కృపలో మరోసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి టెక్నాలజీ అనేక పర్యాలు మాకు ఆటంకంగా ఉంటుండగా మీరే మాకు సహాయకులంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ మహిమాల నిలబెట్టుకోండి ప్రతి ఒక్కరిని తన మళ్ళీ ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ఈ నామాన్ని చేయడం నిమిత్తమై మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టినైనా వీటన్నిటిని మళ్లీ మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ అన్నింటిలో వీటిని చూపించాలా ధైర్యంగా ప్రకటించాలా దీని విషయంలో భయపడకుండా చింతకుండా ధైర్యంగా ముందుకు సాగే దేవుని బిడలుగా తయారు చేసి మిమ్మల్ని మార్గం నిలబెట్టుకోమండి పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆగస్టు పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము బెబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రతి ఆదివారము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ అనుకుంట బహుశా గత నాలుగు నెలల నుండి మనము లేక ఆరు నెలల నుండి గోగు మా అన్న అంశం గురించి దీర్ఘంగా ధ్యానిస్తా ఉన్నాము అది ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయంలో నుంచి అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆల్మోస్ట్ మనం సెవెన్ సెవెన్ రికార్డింగ్స్ చేశాం అంటే ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ ఆఫ్ రికార్డింగ్స్ అనేవి వీటి మీద టుడే ఇది ఎయిత్ రికార్డింగ్ అనుకుంటా అయితే ఎంతమంది వాటన్నిటిని తిరిగి తిరిగి ధ్యానించారో నాకు తెలియదు గాని ఒకటి బహు సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ టీచింగ్స్ అంటాం కదా మెయిన్ స్ట్రీమ్ టీచింగ్స్ అంటే ఇంటర్నెట్ ఏ గానీ యూట్యూబే కానీ ప్రపంచంలో ఉండే చర్చస్లలో సాధారణంగా ధ్యానించే ఈ వాక్యాలు ఇవన్నీ ప్రకృతి సహజమైనవి అందులో విషయాన్ని నేను మీకు అనేక పర్యాలను జ్ఞాపకం చేస్తా ఉన్నాను సరే ఈరోజు కొంచెం లేట్ అయిపోయి టెక్నాలజీ ల్యాప్టాప్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ తర్వాత నేను రీస్టార్ట్ చేయడం జరిగింది కొంతమందికి మీకు తెలిసి నేను మరి కొంతమంది బ్రదర్స్ తో పాటు కలిసి రంపచోడవరం సున్నంపాడు అనే ప్రాంతాలు ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ టెన్ అవర్స్ జర్నీ చేసి వస్తున్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ కుంభవర్షం కుమరిస్తుండ అడవి జాతి ప్రజల మధ్యలో సేవ పరిచర్య చేసుకుని తిరిగి వస్తా ఉన్నాము ఒక కష్టమైంది సారి అయినా కానీ దేవుడు మనకెంతో సహాయకుడు ప్రతిసారి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుంటాడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు వర్షం బాగుపడతా ఉంది రోడ్స్ సరిగా లేవు అడవి ప్రాంతాలలో వెళ్తున్నప్పుడు అయినా గాని దేవుడే మాకు శాయకుడు నడిపించండు ఆ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరిగినాయి అయినా గాని కొన్నిసార్లు హాస్పిటల్ పోవాల్సి వచ్చింది సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో బ్రదర్స్ లైల్ అయినా గాని ప్రభు ఎంతో అనేక గ్రామాలు తిరగలిగినాం అనేక ఆ ట్రైబల్ బెడ్స్ తిరగలిగినాం ఆ మందికి సువార్త ప్రకటించినాం ఎంతో మందికి మందులు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసాము బీపీ చెక్ చేసినాము షుగర్ ఇవన్నిటికీ మందులిచ్చి రావడం జరిగింది ఆశ్చర్యం ఏందంటే ఈసారి వర్షం పడుతున్న మనుషులు గొడుగులు పట్టుకొచ్చుకొని ఆ యొక్క వాక్యం విని మందులు తీసుకుని వెళ్లారు అది ఫస్ట్ టైం నా లైఫ్ లో అనుభవం ఎప్పుడైనా అవకాశం ఉంటే నేను ఓపెన్ గా మనం కూర్చున్నప్పుడు వీటన్నిటి పంచుకుంటాను బహు కష్టతరమైంది అసలు ఆటోలు పోలేని స్థితి మోటార్ సైకిల్స్ పోలేని స్థితి అడవి దట్టంగా ఎక్కడ చేసిన దిక్ ఫారెస్ట్ ట్రీస్ వర్షం పడుతున్న దిక్కు కాళ్లు జారుతా ఉన్నాయి నీళ్లు ఆల్మోస్ట్ నడుము వరకు వచ్చేస్తున్నాయి నీళ్లు రెండు వాగులు అంత నాలుగు వాగులు తట్టడం జరిగింది ఉదయం అయినప్పుడు వరకు నీళ్లు సాయంత్రం వస్తున్నప్పుడు నడుము వరకు ఆల్మోస్ట్ ఛాతి భాగం వరకు నీళ్లు అవి దాటి రావడం ఎంతో కష్టం అయినా గానీ ప్రభు ఎంత నమ్మదగిన వాడు అనేక పర్యాలు ఎటువంటి అనుభవాలు తీసుకెళ్తా ఉన్నాడు ఎందుకు మీ ప్రయాసం అంటే మీకు అందరు తెలిసిందే ఆ ప్రేమ మనమంతా కంఫర్టబుల్ లైఫ్ అలవాటు పడ్డ కానీ ఆ ప్రజలను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎంతో కష్టంతో ఆ కుంభ వర్షం టైంలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎమర్జెన్సీస్ వస్తే వాళ్ళు ఎక్కడికి అర్థం కాని స్థితి అంత బాధాకరంగా ఉంటది వాళ్ళ పరిస్థితులను చూసినప్పుడు పేదరికము వృద్ధులు అనారోగ్యంతో ఎవరు పోలు ఏ డాక్టర్స్ ఏ నర్సెస్ అక్కడ ఆ ప్రాంతానికి పోయి మందులిచ్చేవారు కాదు వాటి వారికి అందరికి వాటిని ప్రకటించడం వాక్యం చూపించడం అనేక మందితో పాపలు ఒప్పించడం పబ్లిక్ లో ఓపెన్ ల్యాండ్ ఒక ప్రాంతానికి ఒక గ్రామానికి నేను పేర్లు తీసుకుంటలేను ఒక గ్రామానికి ఎట్టి పరిస్థితుల్లో పోవద్దని చెప్పారు ఎందుకంటే అక్కడ కొంతమంది పాస్ కొట్టి వెళ్ళగొట్టిండ్రు అయితే మాకు ముందుగానే చెప్పారు ఇక్కడ చెప్తారా జారుకుంటారా వెళ్ళిపోతారా ఎందుకంటే ఇది పరిస్థితి ఆ సరే అట్లా చెప్తే మనుషులకి సాధారణంగా భయం వేస్తుంది కదా అయినా గాని ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టిన ఆత్మీయస్థితిలో మనకి అనుగ్రహించబడిన ప్రతి గ్రామానికి ఒక దేవత ఉంటది అది ఆ గ్రామాన్ని దాని ఆధీనంలో పెట్టుకుంటూ ఉంటది అయితే పశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళం మనం కాబట్టి దాంతో దాన్ని ముందుకని దాన్ని హెచ్చరిస్తాను మేము వస్తాం ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు యేసుక్రీస్తు పరిశుద్ధ నామండా ఆ గ్రామంలో సువార్త ప్రకటించినము ఆ గ్రామంలో అనేకులకు పాపక్షమాపణ ప్రార్థనలు చేపించిన వారి తలల మీద చేతులు పెట్టి ప్రార్థించినాము వారికి ఎంతో మందికి మందలిచ్చి పంపించాం ఆశ్చర్యంగా దేవుని బిడ్డ దేవుని పల్లిని జ్ఞాపం గుర్తించగలరు ఒక స్త్రీ జ్ఞాపకం మేము దేవుని సేవకులం గుర్తించి నేను ప్రభు నమ్ముకున్నా అని శామించి తన సాక్ష్యాన్ని పంచుకుంటూ తనకు కలిగిన ఆ యొక్క దర్శనాన్ని పంచుకుంటుంటే దాని అర్థాన్ని ప్రభు ఆ దయపరచండి సో ఈవెంట్ అనేకమైన అనుభవాలు దేవుడు ఈ ట్రిప్ లో తీసుకొచ్చాడు లాంగ్ ఆల్మోస్ట్ నైన్ అవర్స్ నైన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేయడం చాలా కష్టం లాస్ట్ టూ డేస్ అయితే ఆల్మోస్ట్ ఫాస్ట్ ఏ ఎందుకంటే ఆ అడిగులకి వెళ్ళిపోయినాము తిననీకి తిండి లేదు వాటర్ కూడా అయిపోయింది చాలా కష్టంగా ఉండే పరిస్థితి కానీ ఆశ్చర్యం ఏందంటే దేవుని సేవ పరిచయలు అంటే ఆకలి తెలియదు దాహం తెలియదు ఏదో ఆత్మీయ తపన పరిగెత్తాలా ఆ దాహం తీర్చాలా మనుషులకి ఉన్న ఆత్మీయ దాహం ఆ తపనతోనే కదా దేవుని బిడ్డలు అనేక మంది ప్రపంచాత్మకంగా పరిగెత్తా ఉన్నారు ఈ అనుభవాలు ప్రతి ఒక్కరు పొందుకోవాలనేదే నా యొక్క కోరిక అందరిమిత్తమైన ప్రార్థిస్తూ ఉంటాను ఎవరు కూడా మిస్ కావద్దు ఎందుకంటే మనం కంఫర్టబుల్ గా మన ఫ్యామిలీస్ తో పాటు మనం ఇంట్లో కూర్చొని టెలివిజన్ సెట్స్ ముందు కంప్యూటర్స్ ముందు కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాం దేవుని వాక్యాన్ని కానీ ఎప్పుడైతే నువ్వు ఆ ఫీల్డ్ అయినప్పుడు అప్పుడే నీకు అర్థమవుతుంది దేవుని యొక్క పరిచర్య ఎంత కష్టంతో కూడింది కానీ ఆ కష్టంలో కూడా ఆనందాన్ని మనం రుచి చూడగలమన్నారు ఆ విషయాన్ని నేను నేర్చుకున్న మంచి మంచి దైవజన్లు ఎంతో భక్తి వాళ్ళు ఎంత శ్రవ అనుభవిస్తారో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సంభాషిస్తున్నప్పుడు మీకు అందరు తెలుసుంటే మనం కేబిపిఎం లో ఒక లాంగ్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ క్రితం ఒక వీడియో పెట్టినం ఒక గొప్ప దైవజనని సాక్ష్యాన్ని పాస్టర్ కాంత అని అతన్ని కలవడం జరిగింది సో నాలుగు సంవత్సరాల క్రితం నాకు ఒక తలంపు వచ్చింది అతని సాక్ష్యాన్ని వీడియో రూపకంగా రికార్డ్ చేసి పెట్టాల యూట్యూబ్ లోని సో ఆ వీడియో ఇరుచుకుంది అతనితో మాట్లాడుతున్నాం ఈసారి పాపం అతను చవల్గుండా వెళ్లిండ్రు ఆ తన కాల్ కట్ చేయబడింది తనతో పాటు కూర్చొని సంభాషిస్తుంటే చాలా బాధకరం అనిపించింది నాకు ఎందుకు ఇంతగా త్యాగం చేసుకుంటారు దేవుని సేవకులు భార్యని పోగొట్టుకున్నాడు భార్య చనిపోయింది ఆ కోవిడ్ టైమ్ లో దానికి ముందు తన పాప చనిపోయింది మ్యారేజ్ చేసుకునేది తనకు ఒక పాప మనబరాలు ఉంది కూతురు చనిపోయింది భార్య కూతురు ఇద్దరి సమాధులు ఆ ఇంట్లోనే ఉన్నాయి అయితే తను తీర్మానించుకుని నేను ఎక్కడికో నేను ఇక్కడ నేను కూడా సమాధి ఇదే వీళ్ళతో పాటే నాది కూడా సమాధి చేయాలనే తీర్మానించుకు అంతగా ఆసక్తి ఎన్నో ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి అక్కడ సేవ చేస్తుండే అతను అతనితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కనిపించింది వీళ్ళకి అటువంటి జ్ఞానం ఎందుకు ఇచ్చింది దేవుడు మనకి ఎందుకు ఇచ్చారు ఆ దేవుడు జ్ఞానం మనలో ఎందుకు అటువంటి త్యాగపూరితమైన సేవ మనం చేయలేకపోతున్నాం అప్పుడు సుఖానుభవము అన్న అంశం గురించి మనం అనేక పర్యాలు ధ్యానిస్తా ఉంటాం ఏషావు సుఖానుభవాన్ని ఆశ్రయించినవాడు క్రిస్టియన్స్ ఈరోజు అంతా ఏషావులాగా మారిన నిర్ణయించ రుజుపరచిన మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అంటే క్రిస్టియన్స్ శ్రమలకుండా వెళ్తారన్న విషయం మనకు తెలుసు కానీ వాళ్ళు సుఖానుభవాన్ని ఆశ్రయించి కాంప్రమైజ్ అయిపోయినరు సత్యం కురు సత్యం విడిచిపెట్టి ఈ లోకంతో సమాధాన పడినరు అందు నిమిత్తమై వారు ప్రభుకు మాదిరిగా జీవించలేకపోతున్నారు ప్రభుని గురించి ఎవరిని ప్రకటించలేకపోతున్నారు అదే క్రైస్తవత్వం అనుకుంటారు నువ్వు ఒక్క మీరు అది క్రైస్తవత్వం అనుకుంటున్నావు కానీ నువ్వు రక్షణ పొంది అనేకలని ప్రభుత్వం నడిపించాలా అదే అసలైన విధానం నీకెవరు చెప్పారు సువార్త వాళ్ళకెవరు చెప్పారు ఎవరో ఒకరు చెప్తా ఉంటేనే కదా ప్రభు గురించి తెలుసుకునేది మనుషులు అనేక పర్యాలను నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను పర్లోకం విన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండలేవు ఫస్ట్ ఆల్ నువ్వు పర్లోకం పోతావా అన్న ప్రశ్న నువ్వు వేసుకోవాలా నీకు ఆ యోగ్యత ఉందా ఎందుకంటే పరలోకం పోకపోతే ఇంకొక మార్గం నరకం అది నిత్య నరకం శాశ్వత కాలం నీ ఆత్మ అందులో మండుతనే ఉంటుంది కాలుతనే ఉంటుంది అది బహు భయంకరమైన కాలం అది ఆ అక్కడికి ఎవ్వరు పోవద్ద తప్ప నాకు కాబట్టి పరలోకం పోలంటే నీ యొక్క సేవా పరిచర్య నీ రక్షణ అనుభవం ముఖ్యంగా నీ జీవితం ప్రభు సమర్పించుకున్నావా లేదా అది నువ్వు ఆయన కొరకు జీవించగలుగుతున్నావా లేక వెరీ మేనిపులేటివ్ గా జీవిస్తున్నావా ఎప్పుడు నీవు నేను నీవు నీవు నీవే నేను నేను నాదే అన్న జీవితాన్ని జీవిస్తున్నావా సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ సర్టిఫికేట్ అన్నింటినీ ఇతరుల బాగోగులు ఆలోచించని వారు ఇతరుల కొరకు ప్రయాసపడని వారు ఇతర జీవితాలలో ఆ ఇన్వెస్ట్ చేయని వారు వీళ్ళందరూ ఎటువంటి రీతిగా ఉంటే పర్లోక రాజ్యాంగంలో స్థానాన్ని మందుకోగలవు రక్షణ పొందిన గానీ నీ లెవెల్ అక్కడ పర్లోక స్థానంలో పరలోకంలో ఎక్కడ ఉంటుందో దోహించుకో ఆయన కొరకు ఆయన నామ స్థాపన కొరకు ప్రయాస పడకుండా ఆత్మీయ ఏ రీతిగా ఎదగగలవు పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని ఎట్లా పొందుకోగలవు మనకు తెలిసి ఇది టెంపరీ లైఫ్ ఈ లోకంలో శాశ్వతం కాదు ఇది ఏ టైం అన్న ముగించాల్సిందే కదా అన్నిటికీ తప్ప రక్షింపబడ్డ వారు వాళ్ళ యొక్క వాళ్ళ పిలుపులని చేసుకుని దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రక్షణ కేవలం రక్షణ నామకరణంగా జీవించే క్రైస్తవులు జస్ట్ వర్షిప్ చేసుకుంటారు సండే చర్చికి పోతారు టూ అవర్స్ స్పెండ్ చేస్తారు అన్నింటికి వచ్చేసి ఏదా విధిగా లోకస్తులు లాగరే జీవిస్తుంటారు వాళ్ళు కచ్చితంగా శ్రమలకుండా పోతారు బహా భయంకరమైన శ్రమలకుండా పోతారు ప్రతి క్రైస్తవుడు హత సాక్షుడు అవుతాడు అన్న వాక్యాలని నేను ఎన్ని సార్లు చూపిస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు కొంచెం అలసిపోవడం జరిగింది అయినా గాని నేను ఎందుకంటే ఎంతో ఆసక్తితో ఈ యొక్క వాక్యం వినాలని ఆశపడుతూ ఉంటారు ఉదయం మరి కొంతమంది ఈ యొక్క వాక్యాన్ని వింటారు ఎందుకంటే లేట్ నైట్ ఇంటికి వచ్చిన చూడలేరు వినలేరు కాబట్టి తెల్లవారుజామున లేక డే టైమ్ అంతా మరికొంతమంది యొక్క వాత్యలు వింటారు కాబట్టి వాళ్ళ కొరకు వీటిని నేను మీకు బ్రాడ్కాస్ట్ చేయాలనేసి నేను ఆశపడుతున్నాను అయితే ఏహెచ్కల్ గ్రంథం గురించి మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాము మీకు అవి వీడియో షేర్ స్క్రీన్ షేరింగ్ చేస్తాను ఎహెచ్కెల్ గ్రంథము ముప్పై అధ్యాయం ముప్పై ఎనిమిదో అధ్యాయము హెచ్కెల్ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఇదొక ప్రవచనము ఇది ఎన్ని సార్లు ధ్యానిస్తే అంతగా ఆశ్చర్యకరమైన విషయాలన్నీ బయటకు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో చెప్పబడినట్లు గోగు మా యుద్ధం గురించి ఎహెచ్కే లు ముప్పై ఎనిమిదో ఎన్ని వందల సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిండు ఈ ప్రవచనం ఈ ప్రవచనము ఆత్మీయ స్థితిలో ఈరోజు మన మధ్యలో నెరవేరుతుంది అని ఏ రికార్డింగ్స్ లో కనిపించావు మీకు యూట్యూబ్స్ వల్ల కానీ ఏ గూగుల్లో ఈ ఎనభై ఎనిమిదవ ప్రవక్తకి దేవుడు బయలుపరిచేడు అనేకమైన దేశాలు ఇస్రోల్ మీదకి యుద్ధానికి వస్తాయని ఇదే ఒక యుద్దం ఓ రీతిగా చెప్పాలంటే థర్డ్ వరల్డ్ వార్ అని చెప్తాంటారు ప్రకృతి సహజంగా కానీ కేవలము మన గ్రూప్ లో వీటిని బయలుపరిచిన దేవుడు ఇది ప్రకృతి సహజంగా జరిగే యుద్దం కానే కాదు ఇది ఆత్మీయ స్థితిలో జరుగుతున్న యుద్దము ఈ దేశాలు ఇవన్నీ మీరు ఇక్కడ చూస్తున్నారు ఉదాహరణకు చూడండి రెండో వర్షంలో నరపూతుడా మాగోగు దేశపు వాడ గోగు అనేవాడు ఒక లీడరు అయితే ఈ లీడర్ దేనికి సంబంధించిన వాడు అంటే మాగోకు దేశపు మాగోగు దేశపు వాడు అంటే ఈ మాగోగో దేశం ఏంటంటే అనగా రోష్ నకు అంటే రష్యా అట్లనే మెషకు అంటే మాస్కో ఇట్లా రకరకాల పేర్లు ఇవన్నీ గతంలో రికార్డింగ్ సమయం చూపించిన తూబాలు ఇవన్నీ ఏవి దేశాలు తర్వాత మూడవ వర్షంకి వచ్చినప్పటికీ ప్రభువైన యోహో సెలవు ఇస్తుంది ఏమనగా రోషునకును మెషక్కునకును గోగు అంటే ఇవి మూడు దేశాలు ఈ మూడు దేశాలకి అధిపతిగా గోగు అనేవాడు నేను నీకు విరోధిని అయ్యున్నాను అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దేశాలకి ఈ వ్యక్తికి నేను విరోధిని తర్వాత ఏ రీతిగా నేను నిన్ను శిక్షించబోతున్నాను నువ్వు ఏ రీతిగా ఇసాల పదులని శ్రమాల గుండా శ్రమాల పాలు చేసినావో దాని తగిన ప్రతిఫలం నేను నీకు అని చెప్తున్నాడు అయితే ఇవి మన గ్రూప్లో ఏమంత కష్టం కాదు అర్థం కావడం కానీ ఈవెన్ కాంబెంట్రీస్ లా కూడా బహు కష్టంగా పెట్టిన వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్ని కేవలము నోవాహు సంతతి అని నేను మీకు ఎన్నిసార్లు చూపించినాను ఆది పాండ నుంచి ఉదాహరణకి నోవాహు మొదటి కుమారుడు షేము రెండో కుమారుడు హాము మూడో కుమారుడు యాపెత్ షేము అంటే షెమాయిట్స్ అంటారు ఇంగ్లీష్ లో షేమి యులు రెండవవాడు హాము హామైడ్స్ అంటారు లేక హాము సంతతి వారు మూడవ వారు యాపేతు లేక జేఫైడ్స్ అంటారు వాళ్ళు జేఫైడ్స్ లేక యాపేత్ సంతతి వారంటం అంటే సంతతి వారు అందరు ఆసియా ఖండానికి సంబంధించిన వాళ్ళు అదే రీతిగా హాము వంశస్థులందరూ ఆఫ్రికాకి సంబంధించిన వాళ్ళు తర్వాత యాపేత్ సంతతి వారంతా యూరోప్ కి సంబంధించిన వాళ్ళు అని నేను మీకు ఎన్నిసార్లు అయితే చాలా మంది వచ్చిన సరే మూడు ఖండాలే కదా చెప్తున్నారు మీరు చూపించింది కానీ ఇక్కడ ఆస్ట్రేలియా కూడా ఉంది కదా యూరో యునైటెడ్ స్టేట్స్ కూడా ఉంది కదా అంటే ఆస్ట్రేలియా పుట్టింది కూడా యూరోప్ నుంచే అమెరికా పుట్టింది కూడా యూరోప్ నుంచే అని నేను మీకు చూపించిన కాబట్టి మూడు ఖండాలే ఉదాహరణకు చెప్పాలంటే ఆస్ట్రేలియా కూడా యూరోపియన్సే అందులో స్థిరపడిపోయారు అమెరికాలో కూడా యూరోపియన్సే స్థిరపడిపోయారు ఎందుకంటే నోవా తన పిల్లల్ని ఆశ్రయించినప్పుడు యాపెత్తిని సమృద్ధిగా ఆశ్రయించుడు నువ్వు బహుగా విస్తరిస్తావు అన్నాడు కాబట్టి ఆ వాగ్దానం ప్రకారంగా ఆ యొక్క ఆశీర్వదం ప్రకారంగా సంతతి మూడు ఖండాలు రీతిగా చెప్పాలంటే అంటే యూరప్ యునైటెడ్ స్టేట్స్ ఆస్ట్రేలియా ఈ మూడు స్థలాలు మూడు ఖండాలు లాగలేక మూడు దేశాలు యాపేత సంతతి చూసినాయి యూరోప్ లో ఎన్ని దేశాలు కదా టెన్ టెన్ టెన్ నేషన్స్ ఏమి ఉంటాయి అందులో తర్వాత కొన్ని స్లిట్ అయినాయి రకరకాల దేశాలు కానీ మేజర్ గా టెన్ నేషన్స్ అన్నట్టు ఆ టెన్ నేషన్స్ పేర్లన్నీ మీరు యాపేత్ పిల్లల పేర్లతో పోల్చుకుంటే మీరు వాటిని గ్రహించగలరు అన్నట్టు కాబట్టి బైబిల్ లో చెప్పబడ్డా అన్ని ఈరోజు నెరవేరుతున్నాయి అందుకు బైబుల్ దేవుని ఆత్మ చేత ప్రేరేంపడ్డ వాక్యం అని నేను అందుకే బైబుల్ ని అనుగ్రహించిన దేవునే నేను నమ్ముతాను ఎందుకంటే ఇంకా ఏ పుస్తకం కూడా చరిత్రలో అంతగా రాయబడలేదు భవిష్యత్తులో ఈ దేశాలు ఏ రీతిగా ఉండబోతున్నాయి ఈ దేశాలు ఒక దేశం మీద ఒక దేశం ఏ రీతిగా యుద్దానికి రాబోతున్నాయి అన్న విషయాలు ఏ పుస్తకంలో కనిపించవు ఏ పురాణగాథలలో కనిపించావు కేవలం బైబుల్నే కనిపిస్తాయి భవిష్యత్తులు ఏ దేశాలు పుట్టబోతున్నాయి ఏ దేశాలు ఏ దేశాల మీద యుద్దానికి రాబోతున్నాయి అన్న ప్రవచనాలు ఏ పుస్తకంలో కనిపించవు వాళ్ళకి కనిపిస్తే ఖచ్చితంగా బైబిల్ ని డౌట్ పడుతూ ఉంటారు కదా కానీ బైబిల్ ని డౌట్ పడడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎహెచ్కెల్ గ్రంథము రెండు సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం అంటే ఫైవ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ బీసీలో బుక్ ఇది ఎహెచ్కెల్ గ్రంథం అంటే రెండు సంవత్సరాల క్రితం రాయబడ్డ బుక్ ఉన్న ఈ విషయాలన్నీ మన కాలంలో నెరవేరుతున్నాయంటే కచ్చితంగా దేవుని యొక్క ప్రేరేపణ ఇది దేవుని ఆత్మావేశం చేత రాయబడ్డ బుక్ అనేటే నేను నమ్ముతాను కాబట్టి జొడియో క్రిస్టియన్ గాడ్ అంట మనం అంటే యేసు ప్రభు జీవల దేవుడు నేను సంపూర్ణంగా నమ్మగలను ఇవన్నీ ఆయన మనకు కానీ ఇక్కడ మనం చూస్తా అనేకమైన దేశాలు చూడండి ఇక్కడ మరోసారి ఐదో చూడండి ఐదో వర్షం నీతో కూడిన పారసీక దేశపు అంటే గోగు మాగోగులతో పాటు కలిసిపోయిన దేశాలు ఇవన్నీ దేశం అంటే ఈ రోజు మోడన్ యూరోప్ ఇరాన్ అదే రీతిగా కూషియులు పూతీయులు అనే వారిని డాల్ను పూతీయులు అంటే లిబియాని మీకు చూపించిన గతంలో కూష్ అంటే ఇథియోపియా ఇవన్నీ ఓల్డ్ నేమ్స్ ఇవి కానీ ఈ కాలానికి వచ్చినప్పటికీ ఇవన్నీ దేశాలు మారిపోయినాయి పారసీక దేశం ఉత్తర ఇరాన్ అని ఇరాన్ ఇస్రాయల్ మీద వ్యతిరేకంగా లేచిందని మీకు కానీ ఆత్మీయంగా మారిపోయిన విషయం మీకు అనేక పర్యాల జ్ఞాపకం చేస్తా ఉన్నాను చాలా మంది వీటిని ఇంకా ప్రకృతి సహజగానే చూస్తుంటారు యూట్యూబ్స్ లలో అక్కడ ఇక్కడ చూడండి ఇరాన్ ఇస్రాయల్ మీద యుద్ధానికి లేచింది వాటిని బాంబ్స్ విసిరేసుకున్నది విక్రీ సరే కూషు అంటే ఇథియోపియా చాలా చిన్న కంట్రీ కదా ఇథియోపియాలు ఇస్రాయల్ దేశం మీదకి వ్యతిరేకంగా తిరిగి గతంలో లేచినారు ఎందుకు చెప్పండి కూషు అనేవాడు కనాను సంతతి నుంచి కనాను ఎవరు హాము సంతతి కదా కాబట్టి హాము సంతతి వారు కూడా ఇసల్ పిల్లకి వ్యతిరేకంగా మొత్తము వీళ్ళందరినీ చూస్తే అబ్రాహ్మ గర్భమ్మ కొట్టిన పిల్లలే అంటే అనదముల పిల్లలే కొట్టుకుంటారు ఈరోజు ప్రపంచాత్మకంగా గోమేరు ఆరో వర్షంలో అంటే జర్మనీ అంటేనే తొగర్మ ఇవన్నీ నేను మీ కథ చూపించిన దేశాల పేర్లు ఇప్పుడు డీటెయిల్ గా పోను నేను జస్ట్ కొంత క్లిప్తంగా కొన్ని విషయాలు చూపించేసి ఈ రోజు ఈ యొక్క వాక్యాన్ని ముగించడం ఆశపడుతున్నాడు కొంచెం త్వరగానే ముగించేస్తాను నేను ఇక్కడ ఈ అధ్యాయం అంత ధ్యానిస్తే రకరకాల దేశాలు మీకు కనిపిస్తా ఉంటాయి అంటే ప్రతి దేశము ఏ రీతిగా ఇస్రాల్ పదల మీదకి దండెత్తి వస్తుంది ఇస్రాల్ ప్రజలను అని దేశాల తపన కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇస్రాల్ దేశము దేవుని పరిశుద్ధుల దేశము లేక దేవుడు ఏర్పరచుకునే దేశం అంటారు కానీ మనకు తెలుసు ఇస్రాయల్ అనేది ఆత్మీయమైపోయింది చూడండి సారి కొనంతిల్ రాష్ట్ర పత్రికలో ఒక వాక్యాన్ని మీకు నేను చూపిస్తున్నా కొరితీల్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం మీకు కనిపిస్తుంది నేను కొరింతల్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ ఒకవేళ మీకు కనిపించకపోతే చెప్పండి కాగా ఎవడైనాను క్రీస్తు నందున్నడల వాడు నూతన సృష్టి చూడండి ఎవడైనా అంటే అక్కడ ఏ వ్యత్యాసం లేదు నువ్వు ఏ దేశంలో పుట్టినా ఏ కులంలో ఏ మతంలో పుట్టినా వాడు క్రీస్తు అంటే యేసు ప్రభుని సొంత రక్షక స్వీకరించి ఆయనలో జీవిస్తున్నడల వాడు నూతన సృష్టి అంటే నువ్వు నూతన స్వభావం తెలుసుకున్న ఆ నువ్వు నూతనంగా జన్మించిన వాడు లేకపోతే నువ్వు పాత అంటే పాపంలో జీవిస్తున్న వాడవే కాబట్టి చూడండి ఇప్పుడు పాతవి గతించెను అంటే పాత పేర్లే కాని పాత ఊర్లే గాని పాత దేశాలే గాని అన్ని గతించిపోయినాయి ఇదిగో క్రొత్తవాయను అన్ని క్రొత్తవైపోయినాయి ఈ ఒక్క వచ్చినమే మనం ప్రవచనాలను అర్థం తీసుకునే సహాయపడతా ఉంటది పాతవన్నీ గతించిపోయినాయి ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న పేర్లు ఊర్లు అన్ని గతించిపోయినాయి ఇప్పుడు అన్ని న్యూ నేమ్స్ కొత్త పేర్లు కానీ కొత్త పేర్లు కూడా ప్రకృతి సహజంగా ఉన్నాయి కానీ ఇవి పా ఆత్మలో మారిపోయినాయి కాబట్టి ఆ దేశాలన్నీ ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఉన్నాయి అవన్నీ క్రొత్తమైపోయినాయి ఎనిమిదో వర్షాలు చూస్తే పద్దెనిమిదో వర్షంలో దేవుని వలన అయినవి ఎవరు వీటిని క్రొత్తగా మార్చిండ్రు ఎవరు వీటిని ఆత్మీయ స్థితిలోకి తీసుకొని వెళ్లిపోయారు అంటే ఉదాహరణకి ఇండియా అనేది దేశము ఇది నీడనే కానీ నిజమైన ఇండియా దీని యొక్క నిజ పరలోకంలో ఉందనేసి మీకు చూపిస్తా ఉంటారు అదే రీతిగా ప్రతి దేశము ఈ యొక్క నిజ కానీ ఇక్కడ కేవలం ఇవి నీడలే అందుకు ఈ నీడ ఈ నీడని బట్టి చాలా మంది ఎంతగానో ప్రయాసపడి వాటి వరకు సమయాన్ని బట్టి దీని గురించి ఎంతో నేర్చుకుంటుంటారు గానీ అసలైన దేశం పరలో నువ్వు ఆత్మలో పోయి దాన్ని చూడాలా దానికి సంబంధించిన విషయాన్ని నువ్వు అక్కడ తెలుసుకోవాలా అక్కడ దాని గురించి నువ్వు ప్రయాస ఇక్కడ దీని గురించి పడితే వచ్చేది ఏం లేదు ఎందుకంటే అక్కడ దాని సిద్ధ ఏదైతే ఉందో దాని నీడనే ఇక్కడ రిఫ్లెక్షన్ అంటారు దీన్ని కాబట్టి నిజ స్వరూపము ఎట్లా ఉందో దాని రిఫ్లెక్షన్ దాని నీడ కూడా అట్లనే ఉంటది కానీ చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే ఈ నీడ అనే నిజమనుకుంటున్నారు దాని కొరకు ప్రయాసపడుతున్నారు కానీ అది ఎగిరిపోతుంది నీడలు మాయమైపోతా ఉన్నాయి అదే నువ్వు పరలోకంలో ఉంది కాబట్టి ప్రార్థన పూర్వకంగా అక్కడికి విడిపించుకుంటే ఈ లోకంలో ఈ దేశంలో నీకు సమాధానము రక్షణ ప్రారంభం దుష్ట శక్తులు దురాత్మలు సైతాన్ శక్తులు అన్ని దేశాలన్నింటినీ కబ్జా చేసి కూర్చున్నాయి ఆ యొక్క ఆకర్ష సమూహాలను వాటి నుంచి వీటిని విడిపించుకోకపోతే ఈ దేశాలు ఎప్పటికి బాగుపడవు ఎప్పటికీ రక్షణకు రావు ఇవి ఎప్పుడు కూడా మన దే మన ప్రభువు కావు సమస్త రాజ్యములు మన ప్రభు కావాలా అంటే వాటిని ప్రభు కొరకు నువ్వు సిద్ధపరచాలా ఎట్లా సిద్ధపరచాలా నువ్వు దేశాల దేశాలు తెలియసే అవసరం లేదు నీ ప్రార్థనలో వాటి కొకు నువ్వు ప్రార్థించినప్పుడు ఆ దేశాల సంబంధించిన గొప్ప ధోజన లేసి దాన్ని ప్రభుత్వ సిద్ధపరచుకుంటావు అది నీ ప్రార్థన వలన ఓపెన్ అవుతుంది కాబట్టి పాతవి గతించిన సమస్తం త్వరతాయి అన్నాడు కాబట్టి మనము ఈ విషయాన్ని బహు జాగ్రత్తగా ధ్యానించయాసపడాలా నేర్చుకోవాలా అనేట్ల చూపించాలా ఏ ప్రవచనాన్ని చూసినా గానీ పాత దర్శన స్థితిలో చూడడానికి వీల్లేదు మనం ప్రధానం కదా ఇరవై అద్దాం ని కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాను ఇక్కడ ఇవన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డాయి భక్తునికి ఇవన్నీ తను కండ్లు పోగొట్టుకున్నాడు కళ్ళు పోగొట్టుకున్న దశరీతిగా వీటన్నిటిని చూసి ఇరవై ఒక్కటో ఇరవై రెండు అధ్యాయులు మన అయితే ఈ గోబు మాగోగుల యుద్ధము దేనికి సంబంధించింది అని నేను ఎన్నిసార్లు మీకు ఇక్కడ చూపిస్తా వస్తున్నాను ఏంది చూడండి ఇక్కడ గోబు మగోగులు ఏం చేస్తారని ఎనిమిదవ ఇక్కడ ఇరవై అధ్యాయంలో భూమి నలు దిశల ఎందు జనములను అంటే ఈ గోగు మా గోగులు ఇంతకుముందు గతంలో రష్యా గాని అదే రీతిగా లీబియా గాని ఇవన్నీ దేశాలు ఎక్కడ ఉన్నాయి మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయి కదా రష్యా యూరోప్ లో ఉంది కదా కాని ఇక్కడ ఏమంటున్నాడు ఎనిమిదవ వర్షం వచ్చేప్పటికి భూమి నలు దిశల జనములను లెక్కకు సముద్రకు ఇసుక వలె గోగు మా గోగు కాబట్టి ఇది రష్యా కాదు అని నేను ఇక్కడ ప్రూవ్ చేస్తున్నా మరోసారి కానీ ప్రతి బైబుల్ కామెంటరీలో యూట్యూబ్ రష్యాతోనే బురుస్తున్నారు రష్యా ఖచ్చితంగా భవిష్యత్తులో ఇస్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తుంది వారు న్యూక్లియర్ బాంబ్స్ ఆ దేశం మీద ఇస్తారు అయినా గానీ ఇస్రాయెల్ ప్రజలు దాన్ని కాపాడుకుంటారు ఊహించుకోండి రష్యా ఇజ్రాయల్ దేశం మీదకి బాంబు లేనికొస్తే అమెరికా ఊరుకుంటుందా అమెరికా రష్యా మీద బాంబ్స్ అయ్యదా నేను మీకు చూపించిన ఈ పాలిటిక్స్ ఎట్లుంటాయనే ప్రపంచాత్మకంగా ఇజ్రాయెల్ దేశము అమెరికాని పరిపాలిస్తుందని అమెరికన్స్ ఇస్రాయెల్ దేశస్తులు చెప్పినట్లు వింటారని ఒకప్పుడు రష్యా కూడా వినేది కానీ అక్కడి నుంచి ఇస్రాయల్ పల్లె థర్మీసిమ్లు విరు రష్యన్ పాలిటిక్స్ ని వాళ్ళు కబ్జ చేసుకూంటే ఇస్రాయల్ పిల్లలు గతంలో అట్లనే జర్మనీలో కూడా హిట్లర్ టైంలో కూడా హిట్లర్ కి ఎందుకు వాళ్ళంటే ద్వేషం చాలా మందికి అర్థంగానే విషయాలు ఇది మనం ఎప్పుడు ఇస్రాయల్ పేదలకి వ్యతిరేకం కానే కాదు క్రైస్తవు జీవితంలో నిజమైన ఇస్రాయల్ ఎవరంటే ఆత్మ ఆత్మీయతలకు దేవుడు మనల్ని ఇస్రాయల్ మార్చుకున్నాడు రక్షింపబడ్డ క్రైస్తవులే దేవుని ఇస్రాయెల్ అని బైబుల్ సెలవిస్తుంది పాతవి గతించినవి ఇస్ల్ ప్రజలు కూడా నిజంగా ఆత్మీయ స్థితిలో ఇస్ఆలు కావచ్చు ఎట్లా ఏసు ప్రభుని సొంత రక్షణ స్వీకరించడం వలన కానీ వాళ్ళు ఏసు ధృవీకరించారు మొదటి నుంచి చిన్న గుంపు ఇస్ ప్రజలు ఈశ్వరుని స్వీకరించారు వాళ్ళని జెడయో క్రిస్టియన్స్ అంటారు కానీ చాలా మంది ఏసు ప్రభుని కూడా అందుకని వాళ్ళు ఏసు ధృవీకరించి కూడా మేము పరిశుధ జనాగం అని చెప్పుకుంటారు అది ఏమన్నా బాగుందా వినడానికి నువ్వు దేవ ప్రవక్తలను చంపేస్తేవి నువ్వు ని నీ రక్షకుని చంపితేవి అప్పోస్థలలో అనేక మందిని హింస పెడితే స్థిపన్ని చంపిస్తేవి గొప్ప గొప్ప దేవజలను చంపిస్తేవి నువ్వు పరిశుద్ధ కూడా క్రైస్తవులు అర్థం చేసుకునేది ఇస్సల్ పల్లెని పరిశుద్ధ జనంగా పూలుస్తాడు కానీ ఇస్సాల్ పల్లెని పరిశుద్ధ జనం వాళ్ళు ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు కదా ఏసు ప్రభు మార్గం తప్ప వేరే మార్గమే లేదు రక్షణ ఆయన రక్తంలో నువ్వు నీ జీవితాల్లో వద్దుకుంటేనే నీ పాపములు కడుక్కుంటేనే గాని నువ్వు ఆత్మీయ ఇష్ట్రాలుగా దేవుని ఇస్రాలుగా మార్చబడవు పాతవి గతించి సమస్తం కృతాయినాయి కాబట్టి నిజమైన పరుషుధ జనంగం ఎవరు అంటే క్రైస్తవులే పరి నిజమైన ఇస్రాల్ ప్రజలు ఎవరంటే క్రైస్తవులే ఎవరి యూదులు అంటే అంతరంగ మందు మార్చబడ్డ అని పౌలు రోమి రాష్ట్ర పత్రిక రెండవ జన్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు రోమరాష్ట్ర అనేక ప్రాంతాలలో క్రైస్తవులే ఇస్రాయలు క్రైస్తవులే యూదులు క్రైస్తవులే అబ్రాహ్మ సంతానం అనేక ప్రాంతాలలో చూపిస్తూ ముఖ్యంగా దళితులు రాష్ట్ర వస్తే కాబట్టి ఇంతగా క్రైస్తవుల చెప్పబడిన క్రైస్తవులు వీటిని గ్రహించలేకపోతున్నారు ఆ రీతిగా వారు వారు వీరు వీరు వారు అవుతారని ఉన్న వాక్యాన్ని వారు నెరవేర్చుకుంటున్నారు దేవుడు నిన్ను నూతన సృష్టిగా ప్రథమ ఫలంగా మార్చుకుంటూ జ్యేష్ఠునిగా మార్చుకుంటూ నన్ను దానికి పోగొట్టుకుంటున్నావు నీ జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకుంటున్నావు నువ్వే మళ్ళీ తిరిగి నిన్ను యాకోబుగా మార్స్తే నువ్వు ఏషావుగా తయారవుతున్నావు వీటిని ధృవీకరించడం వలన ఎప్పుడైతే వీటిని స్వీకరిస్తావో నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డప్పుడు ఇవన్నీ నీకు సున్యాసంగా అర్థమవుతా ఉంటాయి కాబట్టి ప్రపంచం అంతటా అంటే భూమి నలు దిశలందరు ఉంటారు అన్నట్టు చెప్తుంది ఈ వాక్యం కాబట్టి గోగు అనేవాడు ఒక కేవలం మాగోగు అనే దేశానికి కాదు ప్రపంచం నలు దిశలలో భూమి నలు దిశల నుండి సమకూర్చుకునేవాడు అంటే వీడు వరల్డ్ లీడర్ అని జ్ఞాపకం చేయబడుతుంది కానీ ఈ చెప్పండి ఎవరన్నా ఒక్క వ్యక్తిలో వరల్డ్ లీడర్ ఒక్కరు కదా ప్రముఖ కూడా వరల్డ్ లీడర్ గానే కాదు ఆయన ఎవరు స్వీకరించారు కేవలం తన దేశం తప్ప ఏ దేశం అతన్ని స్వీకరిస్తలేదు కాబట్టి వరల్డ్ అంటే ప్రపంచం అంతా వ్యక్తిని కాబట్టి ఏ కూడా గోగు అనేవాడు ఒక వ్యక్తి కాదు అదొక వ్యవస్థ మా అనేది ఒక దేశం కాదు అది ఒక ప్రపంచంలో ఉన్న తెగలకి సంబంధించింది మనుషులకు సంబంధించింది ఆత్మీయస్థితుల్లో వాటిని గ్రహించగలుగుతా గాని మనం అర్థం చేసుకోండి కానీ ఎందుకు భూమి నలు దిశల నుంచి జనములను వీడు పోగు చేస్తున్నాడు వారిని ఎందుకు అంటే చూడండి మోసపరిచి ఎవరిని మోసపరిచి భూమి నలు దిశల ఎందుకు జనములను మోసపరిచి అంటే ప్రపంచంలోని అనేక మోసపోయి ఇప్పుడు బాగా ఎవరు మోసగిస్తారు సైతాను తప్ప కాబట్టి గోగు మా గోగులు అనేవి సైతాను అనుచరులు ఇవి రెండు గుంపులు అని కూడా నేను మీకు చూపించను సర్పంగుల తేలని గోగుమ్మా గోగంటారు మన గ్రూప్ లు మన రికార్డింగ్ గతాలు నేను చూపించను వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రపంచంలో ప్రజలందరినీ మోసగించి ఏ రీతిగా మోసగిస్తుండో చూడండి తొమ్మిదవ వర్షాలు వారు భూమి అంతంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరం ను ప్రియమైన ముట్టడి వేయగా పర్లోకం అగ్ని దిగి వచ్చి వారిని కాబట్టి ఈ రెండు క్లోజ్ ఇక్కడ మళ్ళా జ్ఞాపనం చేయబడుతుంది ఏంటది భూమి భూమి నలు దిశల ఎనిదా తర్వాత వారు భూమి అంతంతటా వ్యాపించి కాబట్టి ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు ఒక రీజన్ కి సంబంధించింది కాదు అది మిడిల్ ఈస్ట్ సంబంధించింది కాదు లేక రష్యా యుక్రెయిన్లు అవి ఇరాన్ ఇస్రాయెల్ దేశం అసలే కావు దేశాల దేశాలకు కావు భూమి అందంతటా అని దేవుడి ఇక్కడ మాట్లాడుతుందంటే ప్రపంచం అంతటా ఈ గుంపులు పోగు చేయబడుతున్నాయి ఎందుకో తెలుసా పరిశుద్ధుల శిబిరమును అంటే క్రైస్తవుల మీద అటాక్స్ ప్రపంచమంతట జరుగుతాయి ప్రియమైన పట్టణము అంటే చెప్పండి ఎవరు ఎరుసలేం కదా కానీ ఎరుసలేం మీదకి ప్రపంచం అంతటే మనుషులు మిడిల్ ఈస్ట్ లో రెండు మూడు కంట్రీసే వచ్చినాయి కానీ ఈ వాక్యం అర్థం చేసుకునే వారికి తెలుస్తుంది అంటే పాత్రంచి సమస్తం క్రితమైన అంటే ప్రపంచాత్మకంగా ఆచారబద్ధంగా ఉన్న క్రైస్తవుల మీదకి ఈ అటాక్స్ జరుగుతాయి వీళ్ళందరినీ ముట్టడి వేస్తాడు అనేక మంది మరణిస్తారు అప్పుడేం జరుగుతుంది దాని తర్వాత పరలోకం అగ్ని దిగి వచ్చి వారిని అందరినీ ఎవరైతే దేవుని బిడ్డల్ని శమల పాలు చేసి హతసాక్షులుగా చంపినారో వారందరికీ దేవుని తిరిగి తీర్పు తీస్తాడు అగ్ని అంటేనే తీర్పు కాబట్టి ఈ గోగు మా రెండు మతపరమైన గుంపులు ఒక గుంపు సర్పంలకు సాదృశ్యం మరి ఒక గుంపు తేళ్లకు సాదృశ్యం ఇవి ప్రపంచం అంతటా భూమిని కపివేసినాయి భూమి అందున జనములను దాని తర్వాత ఆ భూమి అంతా వ్యాపించి దేవుడి బిడలని పరిశుద్ధుల శిబిరం అంటే టెంపుల్ పరిశుద్ధుల శిబిరంలంటే చర్చెస్ ప్రేమన పట్టణం క్రైస్తవత్వం లేక రక్షింపబడ్డవారు అన్నట్టు కానీ దురదృష్టం రక్షింపబడ్డవారు వీటన్నిటి గ్రహించక మోసపోయి పట్టబడుతున్నారు అందుకు ఒక మంచి చర్చని గుర్తించుకొని దాంట్లో పోయి నువ్వు ఆరోధించడం నేర్చుకోవాలా ఏది మంచి చర్చ అనేది నీకు ఎవరు చెప్పాలా ప్రతి దశలో ఇటువంటి ప్రవశాలని ధ్యానించే చర్చస్ ఎక్కడున్నాయో చూసుకోవాలా ఆ వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నప్పుడు నువ్వు కాపాడబడుతా ఉంటావు ఎక్కడ ముట్టడి వేయబడుతున్నాయి యస్ ప్రభు మత వార్త ఇరవై నాలుగవ అధ్యయంలో వీటన్నిటిని జ్ఞాకం ఆ దినం ఏది సృష్టి ఆరంభం మొదలుకొని అటువంటి శ్రమలు మహాశ్రమలు ఇంత వరకు లేవు అంట ఇక మీదట కూడా ఉండవంట అటువంటి భయంకరమైన శ్రమల కాలంలో క్రైస్తవుల పరిస్థితి ఏందని మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మన ప్రభు మాట్లాడుతున్నాడు ఆ దినములు విశ అటువంటి శ్రమ వేసాది దినదే గాని చలికాలం గాని ఉండకుండా ప్రార్థించుకునే అంటాడు చూసుకోండి అంటున్నాడు అంటే ఈ ముట్టడి ఎక్కడ జరుగుతుంది ఈ ముట్టడి ఎక్కడ జరగబోతుంది అంటే పరిశుధన శిబిరము అంటే చర్చస్ ఎక్కడ జరగబోతున్నాయి విశ్రాంతి దినం అన్నాడు యేసు అంటే ఆయన క్లూ ఇస్తున్నాడు సండేస్ చర్చెస్ మీద అటాక్ జరుగుతాయి క్రైస్తవులు అంటే పరమ ఎరుశలేం అంటే క్రైస్తవులు ప్రియమైన పట్నం పర అది ప్రకృతి సహజంగా ఉన్న ఇస్రా ఉన్న ఏరుశలేం కాదు ఆత్మీయ మారిపోయిన పరమ అది పరలోకంలో ఉంటుంది ని ఆ పరలోకానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ క్రైస్తవులు కాబట్టి వాళ్ళు భూమి మీద ఉన్నా వాళ్ళు పరమ యరుషులకు సంబంధించిన వాళ్ళు కానీ దురదృష్టం ఈ సత్యాలను గ్రహించక వాళ్ళు మోసపోయినవారు వారు అందరు హత సాక్షులు అవుతారు ప్రతి ఒక్కరు క్రైస్తవులు హతసాక్షులు అవుతారు అంటే వాళ్ళ మెడల మీద కథలు ఇస్తారు కానీ దాని తర్వాత ఈ గోగు మా వీరిని ప్రేరేపించిన సైతాను వీళ్ళందరికీ ఎటువంటి శిక్ష రాబోతుంది అనేది పదవ వర్షం నుంచి మనం చూస్తాము ఈ రోజుకి ఇవి నేను ఇక్కడికి క్లోజ్ చేస్తా గాని మరికొన్ని వాక్యాలు మీకు చూపించేసి నేను ముగిస్తాను ముఖ్యంగా పేతురు పత్రిక మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయంలో మన అనేక పర్యాలు వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో పేదరు ఒక ప్రవచాన్ని జ్ఞాపకం చేస్తారు ఎందుకు క్రైస్తవులు అందరినీ హత సాక్షులు కంటే అందరు ఎందుకు మరణిస్తారు ప్రతి క్రైస్తుడు మరణిస్తాడు సగం సత్యం సగం అబద్ధంలో ఉండడం మరీ కానీ ఈ సత్యాలను గ్రహించిన వాడు తప్పించుకుంటాడు శ్రమల్ వాడు బ్రతుకుతాడు చూడండి అయితే పేదరు తన ప్రవ పత్రికలో ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు చూడండి ఏడవ వచనంలో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితుల్లో ప్రపంచాత్మకంగా ఆర్థిక స్థితి పతనం కావడము ఆ దేశాలలో ఒక భయంకరమైన శ్రమలు రావడము కరువు రావడము యోనస్థలకి ఉద్యోగాలు లేకపోవడము అప్పుడు ఏమవుతుంది తిరుగుబాటుతనము దాని తర్వాత దొంగతనాలు దోచుకోవడము ఒక భయంకరమైన కాలంలో మనం ఉండబోతున్నాం కానీ నేను ఈ కాగా నిరేజ్లా అయితే అన్నిటి అంతము సమీపమైనది అంటే ప్రతిదీ ముగించే కాలం వచ్చిన నిర్వహించుకోండి ఏమి ముగిస్తుంది ఈ లోకపు విధానాలు వీటి మర్యాద గతించిపోతున్నాయి ప్రతి సిస్టమ్స్ ఆర్థిక సిస్టమ్స్ ఏ గానీ ఎకనామిక్ సిస్టమ్స్ గవర్నమెంట్ సిస్టమ్స్ అన్ని ఫెలర్ అన్ని కంక్లూడింగ్ దశకు వచ్చేస్తున్నాయి కాగా మీరేం చేయాలా మీరు స్వస్థ బుద్ధి గలవారే అంటే మీకు మీ బుద్ధి రోగంతో కూడింది అని చెప్తున్నారు బుద్ధి సిక్కు ఉండేది దానికి ఫుల్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి అంటున్నాడు స్వస్థత కలిగిన బుద్ధి కలిగాల కలిగి ఉండాలంట ఎవరు ఇస్తారు నీ బుద్ధికి స్వస్థత వేసుకో తప్ప ఎవరు అందుకే నీ ప్రార్థన ప్రభు నా పాన నాకు స్వస్థ బుద్ధి అనుగ్రహించబడవు అంటే ఆయన నావద్ద తగిన తప్పక నీకు స్వస్థత బుద్ధి ఇస్తాడు కాబట్టి స్వస్థ బుద్ధి గల ప్రార్థనలు చేయటకు మెలకువుగా ఉండు ప్రార్థనలు చేటకు మెలకువగా ఉండేది నా ప్రార్థన నేను ఎట్లా చేస్తాను నీ ప్రార్థన నువ్వు ఎట్లా చేస్తున్నావు ప్రార్థన చేయటకు మెలకువగా ఉండేది అంటే గతంలో లాస్ట్ వీక్ ఒక రికార్డింగ్ నేను చూపిస్తున్నాను ఆ కాస్టల్ అవుట్ రీచ్ కాదు అక్కడ వాక్యాన్ని నేను చూపిస్తున్నా నువ్వు నీ కుటుంబానికి కావాలి వాడు యజమాని తన కుటుంబానికి కావాలి అంటే దాని కాపాడుకోవడం ఎట్లా ఆత్మలో ప్రకృతి సహజం కాదు కుటుంబానికి సంబంధించిన అన్ని పోషణకు సంబంధించిన అన్ని నువ్వు తీసుకొచ్చి గొప్ప వ్యక్తి కావు నీ కుటుంబం మీద ఎటువంటి ఉపద్రమం రాబోతుందో నువ్వు ముందే పసిగట్టగలిగినవా నీ కుటుంబాన్ని కాపాడుకోగలిగినవా నీ ప్రార్థన జీవితంలో ఎందుకంటే నీడాన్ని చూసి భయపడేటోళం కాదు మనం నిజ స్వరూపాన్ని మనం చూడాలి కాబట్టి నిజ స్వరూపాన్ని చూసినప్పుడు వాడు పట్టబడి వాడు విడుదల నీ ప్రార్థనలు ఆ రీతిగా ఉండాలా నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం ని పట్టుకుంటున్న దుష్ట శక్తులన్నీ పారిపోవాల్సిందే ను మీ మోకాళ్ల మీద నుండి ప్రార్థించినవంటే నీ కుటుంబం నువ్వు కాపాడుకోగలవు లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు పోగొట్టుకుంటావు నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని అందరిని పోగొట్టుకుంటావు ఒంటరిగా ఉండి అనేకమైన బాధలతో సమలు అనుభవిస్తావు కాబట్టి ఈ రీతిగా లేకపోవడం వల్ల జరుగుతుంది ఏమనేది పదిహేడు వర్షంలో పేతులు జ్ఞాపకం చేస్తున్న సార్ చూడండి పదిహేడవ వచ్చినంలో తీర్పు దేవుని ఇంటి యొత్త కాలము వచ్చి ఉన్నది కాబట్టి మొదట తీర్పు దేవునికి దేవుని ఇంటి అంటే చర్చికే ఫస్ట్ తీర్పు శిక్ష తీర్పు శిక్ష వచ్చింది అది ఆల్రెడీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రపంచాత్మకంగా చర్చి సిస్టమ్స్ మీద తీర్పులు స్టార్ట్ అయిపోయినాయి అన్యులు లేయడము డాన్ క్రిస్టియన్స్ వాళ్ళని అటాక్ చేయడము చంపడము వారి ఆస్తులు లాక్కోడము చర్చి ప్రాపర్టీస్ లాక్కోవడము వాటిని అబ్జర్వ్ చేసుకోవడము మీరు చూస్తున్నారు ఈ గతంలో ఈ మధ్య ఏమేమి జరుగుతున్నాయి అనవసరంగా నీ మీద నిందలు మోపి నిన్ను జైలు పడేయడము పిచ్చి పిచ్చి కేసులని నీ మీద ఫైల్ చేయడము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరు అనుకోవచ్చు వాళ్ళంతా వాళ్ళే చేస్తుండ్రా లేక జీవితాన్ని మార్చడం కొరకు దేవుడే పర్మిట్ చేసిండ ఆయన ఆగే లేకుండా తలబెట కూడా రాలేదు దేవుడు తలుచుకుంటేనే ఇవన్నీ జరుగుతా ఉంటాయి దేవుడు ఎందుకు వీటిని పర్మిట్ చేస్తున్నాడు ఇందాక చూసినట్లు మనము ముందు ఫస్ట్ తీర్పు పరిశుద్ధుల శిబిరం మీదనే పరిశుద్ధుల శిబిరం అంటే దేవుని ఇల్లు అంటే చర్చ్ తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ కాలంగా వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అగ్విదేలిన వారి గతి ఏమవును వారి మీద ఎంత చూసినామో అగ్నిని దేవుని కోపం వారిని రగులుకుంటది ముందు క్రైస్తవులకి బుద్ధి శిక్ష నువ్వు సత్యం సగం అబద్దం లేవంటే సంపూర్ణంగా అబద్దంగా మార్చబడతావు కాబట్టి శిక్ష తప్పదు కానీ స్వస్వత బుద్ది వాడు వీటిని తప్పించుకుంటాడు అయితే వీరిని శ్రమల పాలు చేసి మరణానికి అప్పగించిన వారి గతి ఏమవుతుంది అంటే వారి గతి ఏమవుతుంది సువార్తకు అవిదేరిన వారి గతి ఏమవును వాళ్ళందరి మీద అగ్ని గమనించబడును అన్న విషయాన్ని మనము ఇందాక చూస్తా ఉన్నాం ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం వర్తించడండి పద్దెనిమిది వర్షంలో మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు ఇక్కడ మూడు గుంపులు మీకు కనిపిస్తా ఉన్నాయి చూడండి నీతి మంతులు అంటే గొప్ప జన సమూహం వీళ్ళంతా చెస్ట్ రక్షణ పొందిన వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళకి ఏం తెలియదు బైబుల్ గురించి వాళ్ళ బైబుల్లో ఏముందో తెలియదు బైబుల్లో ఎన్ని రహస్యాలు దాచపడ్డాయో తెలియదు భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో అవన్నీ అంతగా సీక్రెట్ గా పెట్టిండ్రు అవి చదువుకున్న వాడికి అనుగ్రహించబడతాయి యథార్థతతో కానీ నువ్వు నీతి మంత్రు ఏసుప్రవ్ రక్తంలో కడగబడ్డవాడకు నీ పాపలు ఒప్పుకున్నప్పుడు నువ్వు నీతి మంత్రుల లాగా ఉంటే దీన్ని ఎట్లా నువ్వు తప్పించుకోలేవు ఇక్కడ చూడండి నీతి మంతుడే దుర్లభం అయితే అంటే నువ్వు ఏసు సొంత రక్షణ స్వీకరించి కూడా నువ్వు రక్షణ నీ రక్షణ దుర్లభం అయితుంది అంటున్నాడు ఎందుకు అంటే నువ్వు సంపూర్ణంగా ఈ సత్యాలను గ్రహించి ఆయన కొరకు జీవించింది కాదు నువ్వు కేవలం క్రైస్తానువే కానీ నువ్వు జీవిస్తుంది నాన్ క్రిస్టియన్ లాగాని అది పాయింట్ ఇక్కడ నేను చెప్పాడు ఆయన టీచింగ్స్ ని నువ్వు ఏ రోజు కూడా పాటించలేదు ఆయన ఇచ్చిన బోధన ఏ రోజు కూడా నువ్వు ప్రకటించలేదు నువ్వు ఒక్కడిని కూడా ప్రభుత్వం నడిపించలేదు నీ లైఫ్ అంతా నేను రక్షణ నా పిల్లలు నా కుటుంబం నా భార్య నా భర్త రక్షణ పొందితే చాలనుకున్నావు అది కాదు కదా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమని అడగాలి ప్రపంచాత్మకంగా మనం పోవాలా పోయి అనేకులకు ఈ విషయాలు చూపించాలా సరే చదువుకున్న వాడికి చూపించడం ఈజీనే కానీ అడి జాతుల మధ్యలో చదువు లేదు వాళ్ళకి ఏసీ అంటే ఏడీ అంటే బీసీ అంటే తెలియదు వాళ్ళకి హిస్టరీ అంటే అసలు తెలియదు వాళ్ళకి వాళ్ళకి ఎవరు చూపించగలరు వాళ్ళు దేవుని బిడ్డలు వాళ్ళు పాపంలో చనిపోతున్నారు వాళ్ళందరు నరకానికి పోరా అందరు పోతారు నరకానికి చాలా మంది సేవకులు అక్కడ అడుగు పెట్టలేరు పయానికి మొదటి పాయింట్ కష్టం కొండలు చాలా కష్టం కొండలు ఎక్కడం ఎక్కి దిగిన వాటి ఆయా అలసట ఆయాసం ఇక వయసు మలిన వాళ్ళైతే మరీ కష్టం ఎవరినస్ కంటే చక్క చెక్క కొంచెం వయసు దాటుతున్న కొద్దీ అక్కడ ఏమేతుందో మనకు తెలియదు వాడికి అప్పుడు విశ్వాసం ఉంటుందో కూడా అయినా కాని ఈ విషయం మరోసారి మన జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే మరియు నీతి మంత్రుడే రక్ష పూడటం దుర్లభం అయితే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుతురు అసలు నిలబడలేరు దేవుని ఎదుట ఏసు ముందు యువ నిలబడే వారు నీతి మంత్రడే నిలబడలేకపోతున్నారంట ఎందుకు అంటే వీళ్ళు స్వనీతిని ఆదరించిన వారు ఏసు నీతిని అనుసరించిన వారు కాదు చెప్పుకోవడం నేను క్రైస్తవే పేరు ఊరు అన్ని క్రైస్తవ పేర్లే అప్లికేషన్స్ అన్నీ క్రైస్తవం రాసుకుంటాం కానీ మన జీవన విధానం మటుకు నీతి మంతులు లాగా లేదు అంటే రక్షింపబడ్డ వాడి జీవితం లాగా లేదు నీతి మంతులను ఇక్కడ ఇంగ్లీష్ లో రైచెస్ అంటాం అంటే వీడి జీవితం అంతా రైట్ ఉంటుంది అంటే ప్రతిదీ కరెక్ట్ గా జీవిస్తారు అన్నట్టు ప్రతి దశలో ఇంత కూడా కరెక్ట్ గా లేకుండా అపవిత్రంగా లేకుండా బహు జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించేవాడు క్రీస్తుని పోలి నడుచుకునేవాడు క్రీస్తుకు మాదిరిగా జీవించేవాడు క్రీస్తుని ధరించుకునేవాడు క్రీస్తు కలిగిన మనసు పొందుకున్నవాడు నా స్థానంలో ప్రభు ఎట్లా ప్రవర్తిస్తాడు నా స్థానంలో యేసు ప్రభుంటే ఎట్లా మాట్లాడతాడు అటువంటి టైపి పీపుల్ అటువంటి జీవన విధానం లేకపోతే నువ్వు కేవలం బయటికి నీతిమంతులువే గాని నిజంగా క్రైస్తవీ కావు అటువంటి వాడు ఎట్లా రక్ష్యం పొందుతాడు చెప్పండి కాబట్టి ఫస్ట్ శిక్ష వీళ్ళకే నీతిమంతులకే దాని తర్వాతనే భక్తిహీనులు పాపులు భక్తిహీనుడు ఎవరంటే సర్పాలకు సంబంధించింది పాపి ఎవరంటే తేళ్లకు సంబంధించింది ఈ గుంపులు ఈ రెండు గుంపులు వీళ్ళు ఎట్టి ప్రభు ఏదైతే నిలబడలేరు వీళ్ళు కూడా నిలబడాలంటే హతసాక్షులు కావాల్సిందే వాళ్ళ శరాలను కోల్పోయి మరి ఆత్మలను కాపాడుకోవాలి అందుకొరికే నీకు నాకు ఇటువంటి పరిచర్యం దేవుడు మనకు అనుగ్రహించింది కాబట్టి ఇటువంటి సత్యాన్ని గ్రహించి మనం కొంచెం ఆసక్తితో ప్రార్థన పూర్వకంగా ఉందాం అట్లీస్ట్ వీక్లీ వన్ టూ డేస్ ఉపాసం నేర్చుకుందాం ప్రాక్టీస్ చేద్దాం ఎందుకంటే ఉపాస ప్రార్థనలో ఉంటేనే కానీ వీటిని చూడలేవు ప్రభుత్వం సంభాషించలేవు ఆయన స్వరం వినలేవు ఆయన నువ్వు చూడలేవు నీకు దర్శనాలు రావు పరలోకం ప్రయాణం చేయలేవు దేవదో సంభాషించలేవు పురాతన భక్తులతో సంభాషించలేవు అటువంటి అనుభవం మీరు పోవాలంటే మీ జీవితాల్లో మార్పులు తెచ్చుకోవాలా నువ్వు ఎంత కాలంగా వింటున్నా పోదా సరైన నువ్వు పరిశీలించుకోవాలా ఒకవేళ నువ్వు మోసపడవేమో తెలుసుకోవాలా అందులో త్వరగా బయట రావడానికి నేర్చుకోవాలా అటువంటి జీవితం ప్రభు మీకందరికి కనుగ్రహించాలనేసి ప్రార్థిస్తాం కొన్నిసే కార్లు చూసుకోండి పరిశుద్ధ రేవ మీకు వదనాలు నైనా గొప్ప తండ్రి మీకు కృతజ్ఞత అర్పించుకుంటున్న తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడేందుకు మీకు ఎంతో గొంతు ముఖ్యంగా ప్రభువా అడవి ప్రాంతాలలో ప్రభావ సురక్షితంగా ఇంటికి చేసినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావం అయినా కానీ ప్రభావా నడిపించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ అనుభవం ప్రతి ఒక్కరికి పోవాలా ప్రభు మీ కొడుకు ప్రయాసపడాలా ప్రభు మీ నామం నిమిత్తమే ప్రయాసపడాలా ప్రభావా ఈ లోకంలో సుఖాన్ని అనుభవిస్తూ పరలోకం పొందుకున్న తపన మనుషులకు ఉంది కానీ తప్పు అన్న విషయం గ్రహించలేకున్నారు ప్రభు అటువంటి సత్యాన్ని గ్రహించకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ఈ ఆరదనలో పాల్పొందిన వారు అందరి ఆశ్రయించండి రక్షించండి వారి పాపం క్షమించండి వారి కుటుంబాలను ఆశ్రయించండి వారి బిడ్డ వాళ్ళ భవిష్యత్తును ఆశ్రించండి ప్రతి ఒక్కరిని మీరు ఆకపోత పరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ మన ప్రేసు క్రీస్తుపై గురు సమాధానం నడిపింపు మనందరికి సదాకాలంతో మెయిన్ అందరికి ప్రైజ్లాడ్ గుడ్ నైట్ మెయిన్ సందర్భ ప్రైజ్ లో ప్రై